దుఃఖంగా వచ్చాను నాకు ఇప్పటికీ గుర్తు ఏమిటండి దుఃఖము అంటే నాకు ఏ నాటి శని వచ్చింది నాయన నేను ఇంక వెళ్ళదాకా నా బతికి ఇంతే అనే దుఃఖంగా వచ్చాను అంటే నేను చెప్పాను ఏం మా శని అంటే ఏమిటి నువ్వు చూసావా పెట్టేవా ఏమిటి వ్యామోహం అని నేనంటే ఆయన చెప్పాడు ఆయనకి తెలియదు నీకు పెట్టాడు శని రావడం శని రావడం ఏమిటి శని శని స్థానంలో శని ఉంది నీకు శని రావడం ఏంటి నీకు ఒక్కడికే వచ్చాడా శని ఈ ఐదు బిలియన్ మానవులు ఉన్నారు నీళ్ళలో ఎంతమందికి వచ్చి ఉంటాడు శని చాలా మంచి చేస్తాడు మీరు అర్థం చేసుకోకుండా లేకపోతున్నారు శ్రీకృష్ణుడు గీతలో ఏమన్నాడు శనై శనై రూపతమే మీరు ఆ సంసార బంధం నుంచి మెల్లగా మెల్లగా బయటపడండి రా అని చెప్పాడు నాడు ఆయన అంటే మనకి ఇప్పుడు శని అనుకూలమా ప్రతికూలమా అనుకూలం అండి తర్వాత శని సంసారానికి ప్రతికూలుడు అంటే ఆధ్యాత్మికతకి అనుకూలుడు అని అర్థం అనుకూలుడు అండి తర్వాత శని ఎలా బంధిస్తాడో తెలుసిన మీ మనస్సులో అజ్ఞానాన్ని బట్టి బంధిస్తాడు బృహస్పతి చెప్పాడు పార్వతితో చెప్పాడు బృహస్పతి పార్వతితోటి ఏమని మీ ఆయనకి శని వస్తుంది చెప్పాడు వస్తున్నాయని చెప్తే పార్వతి శివుడితోటి ఎమయా నీకు ఇది శని మన శనిశ్వర దేవాలయం స్థల పురాణంలో ఉంటుంది మీరు చూసుకోండి మోరాలశీ ఇలాగే ఉంటుంది పురాణంలో కథ దేని చెప్పినట్టే ఉండాలి నేనేం పురాణ పండితుడిని కాదు సో అవా చెప్తే పార్వతి ఎవడేవాయి నీకు శని వస్తుందిటా ఏదైనా పూజ ఏదైనా చేసుకో లేకపోతే శని నిన్నేమో హింస పెడతాడు అని పార్వతి శివుడితో చెప్తుంది శివుడు నేను పరమశివుణ్ణి నన్ను శని ఏం చేస్తాడు ఏమైనా వేళకొడవా శని నన్ను చూసి గడగడలాడాల్సిందే అని శివుడు అంటాడు అంటే అప్పుడు ఎనీవే ఆ స్టోరీకి నేను సరిగ్గా చెప్పలేను బుద్ధి స్వామిజీ అయితే చాలా బాగా చెప్తాల్సి నేను అంత బాగా చెప్పలేదు ఎనీవే వాట్ ఎవర్ శని శివుడికి ఛాలెంజ్ వస్తుంది ఆ ఛాలెంజ్లో శని అంటాడు నేను ఒక్క ఇరవై గంటలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టగలను అని అంటే శివుడు అంటాడు నథింగ్ డూయింగ్ యూ కెనాట్ డూ ఎనీథింగ్ టు మే నేను శివుడిని నన్ను నువ్వేం చేస్తావా సరే పోనీ ఛాలెంజ్ ఛాలెంజ్ రేపు ఉదయం సూర్యోదయం నుంచి ఆ మొన్నాడు ఉదయం సూర్యోదయం వరకు మిమ్మల్ని నేను ఆవహించి ఇబ్బంది పెడతాను అని శని సరే చూద్దాం అయిపోతుంది మొన్నాడు సూర్యోదయానికి ముందే శివుడు కైలాసం విడిచిపెట్టి వెళ్ళిపోయి ఒక చెట్టు తొర్రలో దాముకుంటాడు ఏమంటే ఇరవై నాలుగు గంటల చోరలో అలాగే కూర్చోబెట్టాడు అలాగే కూర్చుంటాడు తపస్సు చేయడానికి అలవాటు పడ్డవాడు కాబట్టి సమస్య ఏం కాదు ఇరవై నాలుగు గంటలు అయిన తర్వాత మళ్ళీ మొన్నాడు సూర్యోదయానికి బయటకు వస్తాడు బయటకు వస్తే శని వచ్చి దండం పెడతాడు ఏమో ఏదో చేస్తా ఏం చేసేవాళ్ళు అంటే నిన్ను ఇరవై గంటలు చెట్టు త్వరలో నేనే కూర్చోబెట్టాను అంటే నువ్వెక్కడ కూర్చోబెట్టావు నువ్వు కూర్చోబెట్టలేదు నేనే కూర్చున్నాను వెళ్ళి అంతే అదే నేను అలాగే చేస్తా సతీజో అయిడు సతీజో అయిడు నేను అలాగే ఆవహిస్తా నేను ఆవహించే పద్ధతి నేను ఆవహించే పద్ధతి అంతే సో నేను ఎలా ఆవహిస్తాను ఒక శ్లోకం ఉంది నాకు గుర్తు దేవతలు రక్షిస్తారు ఎలా రక్షిస్తారు దేవతలు వచ్చి మీ ఇంటికి వచ్చి చీపురు పట్టుకుని ఇల్లంతా తుడిచేసి ముగ్గు వేసి వెళ్తారనుకుంటున్నారా ఏమే దేవతలు రక్షించడం అంటే దేవతలు రక్షిస్తారు అంటే బుద్ధ్యా సంయోజయంతితం అని ఆ వాక్యం నాలుగో పాదం దేవతలు అన్న దేవాహ దండమాదాయ రక్షంతి పశుపాలవత్ ఇప్పుడు పశువుల్ని రక్షించేవాడు కర్ర పట్టుకుని పశువులను కాపు ఆ రకంగా దేవతలు కర్ర పట్టుకుని మనందరినీ కాపాడరు మరి ఏం చేస్తారు బుద్ధ్యా సంయోజయంతం ఎవరిని రక్షిద్దామనుకుంటారో వాడికి చక్కటి బుద్ధిని కలిగిస్తారు సరైన బుద్ధిని కలిగిస్తారు కాబట్టి శని ఎలా పట్టుకుంటాడు మీ బుద్ధిలో దోషం రూపంగా మిమ్మల్ని శని పట్టుకుంటాడు అంతే అంతేగాని శని వచ్చేసి ఏదో మహిమ చేసేసి మిమ్మల్ని ఏమీ చేయడు మీకు దుఃఖాన్ని ఆ రకంగా మీ బుద్ధిలో దోషం రూపంగానే శని పట్టుకుంటుంది నేను ఏమంటూ ఉంటానంటే ఈ ద్వైతవాదులు ఉన్నారే భేదమే సత్యం అనేవాళ్ళు వాళ్ళ బుద్ధిలో ఉండే భేదం ఉన్నదే అదే శని అంటే ఇంకంతకంటే వేరే శని ఉంటే బుద్ధిలో ఉన్నదే శని కాబట్టి నేను అమ్మగారికి చెప్పాను అమ్మా నీకు ఏ శని లేదు నేను చెప్తున్నాను నాది పూచి నీకే శని లేదు నువ్వు ఈ క్షణం నుంచి మళ్ళీ శని నన్ను పట్టుకున్నాడు నేను దుఃఖంలో ఉన్నాననే మాటను వాళ్ళం ఆవేశిస్తే నువ్వు కృతాత్వాలు అవుతావు నా మాట నమ్ము నువ్వు ఇంతకుముందు నువ్వు విన్న కథలన్నీ పక్కన పారాయి నీకే శని లేదు నీకు నేను మంత్రం చెప్తాను నువ్వు ఆ మంత్రం చెప్పించు శని గుర్తు వచ్చినప్పుడల్లా ఆ మంత్రం చెప్పించు మంత్రం కూడా ఏమీ లేదు ఓ నమ శివాయ మంత్రం అంటే నేనేదో గొప్ప మంత్రం ఇంకేదో చెప్పాను అదే మంత్రం ఇంకా అంతకు మించిన మంత్రం కూడా నాకు తెలిసి ఏదీ లేదు నువ్వు శని గుర్తు వచ్చినప్పుడల్లా ఈ మంత్రం చెప్పా అని చెప్పారు ఆమె వెళ్ళిపోయింది ఆరు మాసాల తర్వాత వచ్చిన తర్వాత ఆవిడ అసలు వచ్చింది ఇప్పుడు క్లాసులు ఇంత ఉంది రెండు రోజులు అయింది మూడు రోజులు అయింది నేనే ఉండబట్టలేక అడిగాను ఏమా శని ఆమె శని లేదు స్వామీజీ అందా సంసారంలో ఉండే సుఖ దుఃఖాలు అలాగే ఉంటాయి అవి ఎక్కడికి పో శని లేదన్నాను కదా అని చలివేయడం మానేదు ఎండకాయడం మానదు మీకు వేసంకాలం గట్టిగా ఇబ్బందిగానే ఉంటుంది శని లేదన్నాను కాబట్టి వేసంకాలం కూడా ఎయిర్ కండిషన్లో ఉండదు అని అనుకోవద్దు అది జీవితం నడుస్తూ ఉంటుంది ఈ అదనపు భారం లేకుండా పోతుంది కాబట్టి నేను మీకు మనవ చేసేది ఏమంటే మీరు యథార్థ స్వరూపము మీ బ్రహ్మయే మీరు మీ స్వరూపము శివుడు అని ఇప్పుడు ఇక్కడ తెలుసుకోవచ్చండి మీరు మీ మీరు తెలుసుకోవడానికి ఆటంకం ఏమిటో తెలుసినా మీ మనస్సులో ఉండేటువంటి అజ్ఞానమే ఆటంకం ఉంటాయి ఏవం స్వభావా సంత ధర్మా ధర్మా అంటే జీవులు ఇటువంటి స్వభావము కలిగి ఉన్నారు ఇటువంటి స్వభావము అంటే ఏమిటి మృత్యువు జన్మ మృత్యువులు జరా యౌవనములు ఇటువంటి భేద ఇటువంటి దేహధర్మములకు అతీతులై ఎటువంటి బంధము లేకుండగా నిత్య ముక్తులే ఉన్నారు అందరూ ఆత్మస్వరూపులు అలా ఉండి కూడా జరా మరణమిచ్చంత వీళ్ళు ముసలిధనాన్ని మరణాన్ని కోరుకుంటున్నారు అంటే మీరు అనొచ్చు ఎవరు కోరుకుంటారని అలాగా అతిశయోక్తి చెప్పేస్తున్నారే మీరు మీరు ఇచ్చంత ఇవ ఇచ్చంత కోరుకుంటున్నారు అంటే వీడు నాకు మరణం కావాలని కోరుకుంటున్నాడని కాదు మరణం కావాలని కోరుకుంటున్నాడా అన్నట్టుగా నేను నేను కొంచెం తెగించి చెప్తున్నాను ఈవేళ నేను పుట్టినరోజు అని వెళ్ళి వీడు ఆయుర్దాయం కోసం పూజ చేసుకొచ్చేటంటే వీడు మరణాన్ని కోరుకున్నట్టే అవుతుంది అది ఇట్ ఈ లైక్ దాట్ మీకు ఆ సైకాలజీలో ఉండే ఆ సూక్ష్మతను మీరు అర్థం చేసుకోగలదని నేను ఆశిస్తాను వీడు మరణాన్ని కోరుకున్నట్టే ఇప్పుడు దొంగడు వచ్చేటింటికి దొంగడు వస్తే ఈవిడ ఈవిడ ధైర్యం చేసి ఈవిడ ఆయనే ఆయన ధైర్యం చేసి వాడిని పట్టుకుంటాడు ఇలాగ ఇంటికి పట్టుకుంటే ఈవిడ ఏమంటాయి జాగ్రత్త వాడు కొరుకుతాడేమి పోవాలి దే ఆవిడ అంటే వాడు ఆ దొంగడు వాడికి పాపం వీడు గిట్లా పట్టుకుంటాడు భీవులాగా పట్టుకున్నాడు ఇక అయ్య వీడు తస్తారు అయ్యా ఇవి బంధం నుంచి నేను ఎలాగల దొరికిపోయాను రాని వాడు అప్పుడే సగం చచ్చిపోయాడు వాడు కొరుకుతాడు ఏమో ఈవిడ అనబొతే వెంటనే అది చేయి వాడు పారిపోయాడు మీరేమో డేట్ ఆఫ్ బర్త్ అని పెట్టుకుని ఆవేళ పొద్దున్నే పని కట్టుకుని రోజు వెళ్ళాలి దేవాలయానికి ఆవేళ పని కట్టుకుని దేవాలయానికి వెళ్ళి ఏమన్నా ఇవాళ నేను డేట్ ఆఫ్ బర్త్ ఆయుర్దాయం ఎక్కువగా ఉండి ఇట్లా పూజ చేయండి అని మీరు పురమాయించారంటే మీరు మృత్యువును కోరుకున్నట్ట ఇచ్చంత ఇవ ఇచ్చంత మనిషి కోరుకుని రోగం తెచ్చుకుంటాడు కోరుకుని మృత్యువును నెత్తి మీద వేసుకుంటాడు ఇచ్చంత ఇవ ఇచ్చంత ఎలాగా రజ్వామివ సర్పం ఆత్మని కల్పయంత ఇప్పుడు రజ్జువుని చూసి సర్పాన్ని కల్పించుకున్నట్టుగానే తన స్వరూపమునందు జన్మని కల్పించుకుని మరణాన్ని కల్పించుకుంటాడు యవ్వనాన్ని కల్పించుకుని మృత్య జరని కల్పించుకుంటాడు రజ్జువునందు సర్పము ఎంత అసత్యమో ఆత్మస్వరూపంలో జన్మ మరణములు అంత అసత్యములు కాబట్టి మీరు కల్పించుకుని జన్మ మరణాలను తెచ్చుకోవాలి తప్ప స్వరూపంలో జన్మ మరణములు లేవు అంచేతనే మహాత్ములు మరణాన్ని గురించి పెద్ద లెక్కగా పెట్టుకోరు జన్మైనా మరణమైనా ఒకటే నిజానికి ఈ వేదాంతం బాగా వంట పట్టినప్పుడు ఏమవుతుందో తెలిసినా ఎవడైనా మరణించాడని చెప్తే పోలే పాపం విడుదలయ్యాడనిపిస్తుంది విముక్తులయ్యాడనిపిస్తుంది ఎవడైనా పుట్టారని చెప్పారనుకోండి ఒక పిల్లవాడు పుట్టాడని పాపం ఇప్పుడు పుట్టాడు ఇంకా ఉంది ముందు ముందు వీడి బతుకు వీడి బతుకు ఎప్పటికీ తెల్లవారేను వీడేమో మూడేళ్లు రాగానే నర్సరీలో పారేస్తారు తీసుకెళ్ళి ఏ ఫర్ యాపుల్ అనేది అలా కంటస్థం చేస్తూ ఉండాలి ఐదేళ్లు రాగానే హై స్కూల్లో పాలిస్తారు ఆ పుస్తకాలు మోస్తూ బతకాలి తర్వాత హై స్కూల్ అయిన వెంటనే ఇంటర్మీడియట్లో పాలిస్తారు ఐఐటీ వస్తేనే బతుకు లేకపోతే లేదనే బరువులో బతకాలి వీడు బతుకు ఎప్పటికీ తెల్లవారేను ఆ తర్వాత ఏదో డిగ్రీ పాస్ అయిన తర్వాత ఒక కంపెనీలో చేరి వాళ్ళకి వ్యక్తి చాకరింగ్ చేస్తూ నేను ఉద్యోగం అనుకుంటూ బతకాలి ఆ తర్వాత ఓ అమ్మాయిని పెళ్ళాడి ఆ అమ్మాయికి పాదాలు బొత్తుతో వీడు వీడు పాద సంవాహనం చేస్తే నేను చాలా ఆనందంగా ఉన్నానని సంతోషంతో బ్రతకాలి వీడు బతుకు ఎప్పటికి తెల్లవారేను పాప మెదిమోహం ఇప్పుడు పుట్టాడా అనిపిస్తుంది మహాత్ములు అలా చూసుకుంటారు నిజంగా మరణాన్ని అసలు వ్యతిరేకంగా లెక్క చేయ మహాత్ముడు మరణం మరణం వస్తే అంతకంటే కావాల్సినవి ఉన్నాయా ఈ పూట భిక్ష వీళ్ళు ఆ పూట భిక్ష వాళ్ళు ఈ భిక్షలు ఈ బోలంతా వదిలిపోతుంది అక్కడ ఓ పని అయిపోతుంది దీన్ని ఇలా పోషిస్తూ ఉండడం ఈ సమస్య లేకుండా పోతుంది మోటార్ సైకిల్ అన్నేస్తే ఇంకా దానికి రిపేర్లు చేయించాల్సిన బెంగ ఉండాలి వదిలిపోతుంది నిజంగా అలా భావన చేస్తారు ఇర్థ మీరు అజ్ఞానం చేత మీ స్వరూపం నుండి మీరే జారిపోతున్నారు శవంటే జారిపోతున్నారు తమ స్వరూపాన్ని మిస్ అయిపోతున్నారు దీనికి ఆత్మ అంటే కల్పవృక్షండి ఆత్మ అంటే ఏమిటో తెలుసిన జన్మ మృత్యువులు లేవు తర్వాత ఏ రకమైన లోటుపాట్లు లేవు పూర్ణము Yeah, asangamu, ajaramu, నిష్కామము అసంగము అజరము అమరము అది ఆత్మస్వరూపం కల్పవృక్షం కూడా ఎందుకు పనికిరాదు ఆత్మస్వరూపం కింద ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పాలంటే నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావము అది ఆత్మస్వరూపం అది మీ స్వరూపం మీరు ఆ స్వరూపాన్ని తెలుసుకోవాలి అంటే మీరు ఆత్మ పరమాత్మ హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా ప్రకాశిస్తున్నాడు మీరు కల్పవృక్షము అంటే ఆత్మ చైతన్యము యొక్క అనుగ్రహంలో నిలిచి ఉన్నారు అది మీరు తెలుసుకోవాలి అది తెలుసుకుని నేను నిత్యశుద్ధబుద్ధముతో స్వభావుడను అని భావన చేస్తే మీరు అది అయిపోతారు ఆత్మకల్పవృక్షం వంటిది పూర్వానికి ఒక ఆయన అడగకుండా పయనిస్తున్నాడు అక్కడ ఒక సరస్సు కనపడితే ఆ సరస్సులో స్నానం చేసి తను ఏవో చపాతీలో ఏవో తెచ్చుకున్నాడు ఆ ఒడ్డున చెట్టు ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు నీడన వేసవి కాలం చెట్టు నీడను కూర్చొని ఆ చపాతీలో తొప్పుకుంటూ ఆ చపాతీను కొంచెం కర్రీ ఏదో ఉంది తింటో ఏమిటో ఇది ప్రయాణంలో పడి ఇది తింటున్నాం పంచభక్ష ప్రమాండాలు తింటే బాగుండును అనుకున్నాడు వెంటనే అక్కడ పంచభక్ష ప్రమాలు ప్రత్యక్షమే ఆశ్చర్యపోయాడు ఏమిటనా ఈ పనుకున్న వెంటనే ఎందుకంటే కల్ప అది కల్పవృక్షం కింద కూర్చున్నాడు అది కల్పవృక్షం కల్పవృక్షం అంటే కల్ప అంటే కల్పన అని అర్థం మీరు ఏది కల్పిస్తే అది అయిపోతుంది అలాంటి చెట్టు అది ఆ చెట్టు కింద కూర్చున్నాడు కూర్చుని ఏమిటో చపాతీలో ఒక ఎండిపోయిన కూర ఉంది శుభ్రమైన దోసకాయ కూర ఏదైనా బేరకాయ కూర ఉంటే బాగుండాలనుకోగానే అది వచ్చేసింది స్వీట్ ఉంటే బాగుండాలనుకో అది వచ్చేసింది వీడు ఆశ్చర్యపడి ఇలా ఏది అనుకుంటే అది వచ్చేస్తుంది పడుపు నుండా భోజనం ఇప్పుడు నడుము వాల్చడానికి ఈ ఎండ మంచమును చల్లదరం ఉంటే బాగుంది అనుకున్నాడు మంచం వచ్చేసింది చల్లదరం వచ్చేసి అబ్బో అని ఆ మంచు పడుకునే ఏంటిది పంప నుంచి ఏదైనా దెయ్యం లేదు కదా ఇక్కడ అనుకున్నాడు అంతే వెంటనే ఓ దెయ్యం ప్రత్యక్షమై అయ్య రామ ఈ దెయ్యం వచ్చిందేమిటి ఇది నిల్గేస్తుందేమో నన్ను అనుకున్నాడు నింగేసింది కాబట్టి ఆత్మ కల్పవృక్షమే ఆత్మస్వరూపంగా ఉండి నేను నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావాలను తెలుసుకోవాలి కానీ నేను పుట్టాను అనగానే మృత్యు వచ్చేస్తుంది మృత్యు సిద్ధంగా ఉంటుంది నాకు గుండెకి రోగం ఉందేమో వచ్చేస్తుంది భార్య నా చెప్పిన మాట వింటలేదేమో విండం మానేస్తున్నా చాలా కాలం ఉన్నాను ఇంకా వినియోగేయట్లే అనుకుంటుంది ఆయన ఎవరు మాత్రం ఎంతకాలం వింటారండి ఏదో కొంతకాలం వింటారు ఆ తర్వాత వాళ్ళ మనమే వినేస్తే పోతుంది నిజానికి అదే కథ వీడు ఏదనుకుంటే అది అయిపోతుందండి తర్వాత ఈ కొడుకులు కోడళ్ళు మనం చెప్పిన మాట వింటలేదు అని అనిపిస్తుంది అదే అవుతుంది ఎందుకంటే మన దృష్టిని బట్టి వాళ్ళ భా వాళ్ళ ప్రవర్తన మనకు అనుకూలంగా వాళ్ళు నా చెప్పిన మాట వినేది ఏమిటి నేను ఆత్మస్వరూపుడు నా చెప్పిన మాట ఎవడు వినా ఎవడో నా చెప్పిన మాట ఎవడు వినక్కర్లేదు అని మీరు అనుకుంటే వాళ్ళు ఆనందంగా ఉంటారు మీరు ఆనందంగా ఉండచ్చు కాబట్టి కల్పవృక్షం కింద మనము సో ఈ విధంగా వీళ్ళు భావన చేసి చేసి తమ స్వరూపం నుండి జారిపోతున్నారు నేను చిన్న నేను అల్పుడను అని మీరు అనుకుంటే మీరు అల్పుడు అయిపోతారు ఎందుకంటే ఆ అల్పత్వము మనస్సు అలా అనుకుని ఆ మనస్సు అది అయిపోతుందంటే ఈ పని నేను చేయలేనేమో నాకు చేత అనుకుంటే మీరు చేయలేరు మీరు చేయలేరంటే పెద్ద పని వచ్చిందనుకోండి నేను చేయగలను ఏమో పర్వాలేదు దైవ దైవ సపోర్ట్ నాకుంది అని మీరు అనుకో అయిపోతుంట మీరు కల్పవృక్షం యొక్క మొదట్లో కూర్చొని ఉన్నారు ఆ కల్పవృక్షమే ఆత్మ చైతన్యము అది మనం విస్మరించడం విచేతనే వేదనలో కూడా ఉత్తవ్యం జాగృతవ్యం నిద్రలే అజ్ఞానం అనే నిద్రలో ఉండద్దు అజ్ఞాన నిద్ర నుంచి నువ్వు మేల్కాంచును ఉత్థాతవ్యం అలాగా తమో గుణంలో మమ్ము చిన్న వానపంగా పడుండదు లేచి నిలబడు కష్టపడి పని చేయి నువ్వు సర్వాన్ని జయించగలుగుతావు అని చాలా ఆశ్చర్యం కలుగుతుంది మొన్న నేను దృష్టాంతం చూశాను ఒక అమ్మగారు సెలవుస్ వరకు వస్తూ ఉంటారు పిల్లలకి ఏవో పాఠాలు అవి తిప్పుతూ ఉంటారు చిన్నపిల్లలకి బాగుందేనింగ్కి వస్తారు ఏవో వాళ్ళకి డ్యాన్స్లు పాటలు పాటించడం అవి చేస్తూ ఉంటారు ఆమె పెద్దాన్ని అయ్యారు కొంచెం స్వామిజీ దగ్గరికి వెళ్ళి అన్నారు నేను పెద్దోదాన్ని అయ్యాను ఓపిక తగ్గింది ఈ పిల్లలు చెప్పిన మాట వింటర్లేదు వీళ్ళని వీళ్ళని కాపలాకాయకు నీరసం వస్తుంది నేను మళ్ళీ ఏడాది రాను అని అంటే స్వామిజీ ఏమన్నారంటే నువ్వు నిజంగా శరీరం శిథిలం అయిపోతే నువ్వు రావాలనుకున్నా రాలేవు కాబట్టి మళ్ళీ ఏడాది రాను అని ఇప్పటి ప్రతిజ్ఞ చేసుకున్నాయి నా శరీరం శిథిలం అయిపోయిందని ఇంకా ముందే నువ్వు అనేసుకుంటే అదే అయిపోతుంది అలా ఏమనుకో నేనేం చేస్తున్నాను నన్ను మళ్ళీ ఏడాది వస్తావా అని అడిగారు వీళ్ళు వస్తానని చెప్పాను ఎందుకో తెలిసిన శరీరంలో ఓపుకున్నంతసేపు వెళ్తూ ఉండడమే శరీరం ఇంకా ఓపిక లేదనుకో నేను మానేస్తాను నువ్వే కాదు నేనే మానేస్తాను నీకంటే ముందే నేను మానేస్తాను నా సలహా ఏమిటంటే ఈ వేళ ఎలా ఉంది నీకు ఈవేళ బాగానే ఉన్నాను అంతే అనుకో నేను మళ్ళీ ఏడాది వస్తాను అనుకో అదే అనుకో మళ్ళీ ఏడాది ఆ టైం వచ్చేప్పటికీ నీకు శరీరం ఇప్పుడు ఉన్నట్టుగానే ఉంటుంది ఉంటుందనుకో వచ్చేసేవి ఒకవేళ శరీరం ఇప్పుడు ఉన్నట్టుగా లేదు అనారోగ్యం వచ్చేస్తే నేను రమ్మంటే మాత్రమే వస్తావా నువ్వు కాబట్టి అలా అనుకోకు అని చెప్పారా అని చెప్తే ఆవిడ ఎవరన్నారో తెలిసినా సరే స్వామిజీ వస్తాను అని చెప్పి ఆవిడ నా దగ్గరికి వచ్చే మాట చెప్పి మళ్ళీ వస్తాను స్వామీజీ నేను వెళ్తున్నాను మళ్ళీ సంవత్సరం కలుద్దామని చెప్పి వెళ్ళారా బాగుంది కదా కాబట్టి ఎప్పుడూ రోగం వస్తే నేను ఏం చేయలేకపోతానని ఇప్పటి నుంచి ఇప్పుడే వచ్చినట్టు రోగం సగం రోగం ఇప్పుడే వచ్చినట్టు ఇచ్చంత అలా అనుకునే శ్యమంతే ఇది పెద్ద సిద్ధాంతం అంటే మీ మనస్సుని మీరు తర్ఫీదు చేసుకుంటే మీ మనస్సుని మీరు శోధన చేసుకుంటే మీరు సంసారాన్ని జయించేస్తారు ఎందుకంటే మీరు ఆత్మస్వరూపులై ఉన్నారు అందరూ వట్టివారే దీంట్లో కొందరు ఆత్మస్వరూపులు కొందరు కాదు అనేటువంటి తేడా ఏమీ లేదు మీరు లోకంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా మహాత్మ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమని చెప్తారంటే నీవు అయోగ్యుడువు అభాగ్యుడవు నిన్ను నేను ఉద్ధరిస్తాను అని చెప్తాను ఒకడు ఇంకొకడిని ఏముద్ధరిస్తాడండి ఏమని చెప్పాలి శ్రీకృష్ణుడు చెప్పినట్టు చెప్పాలి ఏమని ఆత్మనాత్మానం ఉద్ధరయ నిన్ను నువ్వు ఉద్ధరించుకో నీకు ఆ శక్తి ఉన్నది నువ్వు నీ కాలమే నువ్వు నిలబడి అని చెప్పాలి కానీ యూ హ్యావ్ టు ఎంపవర్ ది పీపుల్ ఎంపవరింగ్ అన్నది గొప్ప సేవది అంటే ఎదుట వ్యక్తి మన మీద ఆధారపడి ఇట్లాగా మన కంట్రోల్లో పెట్టుకుని మన మీద ఆధారపడి ఇట్లాగా అట్టి మానసికంగా మన మీద ఆధారపడి ఉండడం ఆర్థికంగా మన మీద ఆధారపడి ఉండడం అలా చేస్తే అది వాళ్ళకి డిస్సర్వీసే అది అపకారమే వాళ్ళకి మనం చేసే ఉపకారం ఏమిటంటే చూడు నీ దగ్గర పవర్ ఉన్నది నీ పవర్ని పైకి తీసుకురా నీ కాల నువ్వు నిలబడు అని మనం కావలసిన సపోర్ట్ ఇవ్వచ్చు అలా చేయాలి ఒకటి శాస్త్రము అటువంటి ఉపకారాన్ని మనకి చేస్తుంది తన్మనీషయా జన్మ మరణ చింతయా తద్భావభావితత్వదోషేణ మీరు జన్మ మరణములను కోరుకుంటున్నారు మరణాన్ని కోరుకుంటున్నారు అంటే కోరుకోవడం ఏమిటనే అవును తన్మనీషయ మనస్సులో అస్తమానం మరణాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే వాడు మరణాన్ని కోరుకున్నట్టే అవుతుంది తన్మనీషయ మరణాన్ని కోరుకున్నట్టే అవుతుంది తద్భ జన్మ మరణ చింత నేను పుట్టాను అనగానే ఏమవుతుంది మరణం వచ్చి పక్కన నిలబడుతుంది జన్మ మరణ చింతయా పుట్టాను చచ్చిపోతాను అని ఎప్పుడూ అదే ఆలోచన చేస్తూ ఉంటే తద్భావ భావితుడై ఉంటాడు ఇది తద్భావభావితత్వ దోషేణ అన్నది గీత నుంచి వచ్చింది ఆ వాక్యం తద్భావ భావిత అన్నాడు శ్రీకృష్ణుడు దానికి త్వాట్టి దోషేణ ఆ దోషము నువ్వు చేయొద్దు ఆ దోష అంటే దాన్నే భావన చేసుకుంటూ కూర్చుంటే అదే వచ్చి పడిపోతుంది నెట్టి మీదకి అదే వచ్చేస్తుంది కాబట్టి ఆ తద్భావభావితత్వము అనే దోషము రాకుండగా చూసుకోవాలి చూడండి ఆత్మస్వరూపమునందు ఎట్టి బంధము లేదు కాదు నా భార్య నాకు బంధము లేకపోతే నా భర్త నాకు బంధము అని అనుకుంటే అలా అనుకోవడమే బంధం తప్ప అలా అనుకోకపోతే పతిపత్ని బంధము లేదు ఈ నా పరివారము నా కుటుంబము నాకు బంధము అని అనుకోవడమే తప్ప వాస్తవంగా పరివారము బంధము కాదు కులము బంధము కాదు మీరు అస్తమాను కులం కులం నాది కులం నాది కులం అని అనుకుంటూ ఉంటే అది బంధం అవుతుంది మీరు కుల ప్రసక్తి మానేస్తే కులం బంధం కాదు జాతి ప్రసక్తి మానిస్తే జాతి బంధము కాదు సంప్రదాయ ప్రసక్తి మానేస్తే సంప్రదాయం బంధం కాదు సో అలాగే ప్రాంతీయ భావనని అస్తమాను స్మరించుకుంటూ కూర్చుంటే అదే బంధమైపోతుంది మీరు అది మానేస్తే అది బంధము కాదు తర్వాత నేను పాపం చేసుకున్నాను పాపం చేశాను పుణ్యం తక్కువ చేశాను పుణ్యం ఎక్కువ చేసుకోవాలి అని ఇలాగ పట్టు కూర్చుంటే ఈ పాపపుణ్యముల బంధం పట్టుకుంటుంది అది బంధం నేను ఒకసారి ఎక్కడికో వెళ్తున్నా కారులో వెళ్తున్నా ఒక పెద్దనే ఆ కాలవ గట్టున కూర్చుని ఉంది ఈ నేను కారు ఆపి ఏమా ఈ తడిబట్టలతో ఈ కాలవ గట్టున ఈ చల్ల ఇలా కూర్చుని ఉన్నారేమిటి అని అడిగా అడిగితే నాయన ఈ స్నానం కూడా చేస్తే ఇంకో కొంత పుణ్యం మూట కట్టుకోవడం కోసం ఇలా కూర్చున్నాను అని చెప్పారు ఓకే ఇప్పుడు స్నానం చేసి పుణ్యం సంపాదిస్తానంటే వద్దనే ఎలా సో సరే అయిందా స్నానము పుణ్యం సంపాదించడం అయిందా అని అడిగారు ఆ అయిపోయింది ఇంకా ఆ బస్సు అక్కర్లేదు రండి అని ఆవిడని చేపట్టుకుని కారులో కూర్చోబెట్టి ఆవిడ ఇంటికి ఆ తర్వాత నా దగ్గర నేను పోయా చూడండి ఆ ఇప్పుడు పుణ్యం వద్దని నేను అన్నావు పాపను తెచ్చుకోమని నేను అన్నావు కానీ పాపపుణ్యముల క్యాల్కులేషన్ అలా వేసుకుని వేసుకుని వేసుకుని ఆ బంధం విషారా చిత్రం ఒకసారి నా అనుభవాలు ఎవరు చెప్తూ ఉంటాను ఇలా అంటే బంధం ఎలా ఉంటుందన్నదాని చెప్తున్నా ఒక అమ్మగారు అదేంటి రూపాయి పావలా పుచ్చుకుని తిరుగుతున్నారు ఆవిడ కంటపడ్డాను అయ్యా నువ్వు వేదలు చదువుకున్నావు నా దగ్గర ఈ రూపాయి పావలా దానం తీసుకోవాలని అడిగాను అంటే నేను నాకు రూపాయి పావలా దానం అక్కర్లేదు మీకే ఇస్తాను కావాలంటేనో నాకేం అక్కర్లేదోయే నేను నిరసించబోయా ఆవిడ ఆవిడ ముఖంలో దుఃఖం చూసి నాయన ఇంకా నాకు ఓపిక తిరిగి ఓపిక ఈ దానం వచ్చి ఈ పుణ్యం సంపాదించకపోతే చచ్చిపోతాను నేను అని అంటే సరేనమ్మా పూన తీసుకున్నాను తీసుకుంటే జీవిలో వేసుకున్నాను రూపాయి సరిగ్గా రూపాయి పోవల జీవులో తెలుసుకుంటే ఏం చేశానో చేశాను అంటే ఎందుకు చెప్పానంటే ఆమె బంధాన్ని చూసి ఆమెకు కొంచెం మనస్సుకు శాంతలు ఇవ్వడం కోసం తీసుకున్నాను సో మీరు ఇది అర్థం చేసుకోండి అహంకారానికి పాపపుణ్యాలు ఉంటాయి ఆత్మకి పాపపుణ్యాలు ఉండవు మీరు తెలుసు మీరు చాలా విధానం చదివినవారు కాబట్టి పాపపుణ్య బంధము లేదు స్వర్గ నరక బంధము అది కల్పితము మనం నెత్తి మీద పెట్టుకున్నది తప్ప మీరు స్వర్గం లేదు నరకం లేదు ఆత్మస్వరూపం వెళ్ళేది కాదు వచ్చేది కాదు జ్ఞానైనా ఆకాశ కల్పేనా ఆత్మకి పుట్టుగా లేదు మరణము లేదు వెళ్ళేది కాదు వచ్చేది కాదు సర్వం వ్యాపక ఆత్మ చైతన్యం బ్రహ్మ దానికి స్వర్గం యొక్క బంధము లేదు తర్వాత ఇది పాపపుణ్య స్వర్గ నరక మృత్యువు తర్వాత మృత్యువు వచ్చే వరకు జీవితం ఉంటుంది కదా సుఖ దుఃఖ బంధము లేదు ఆత్మస్వరూపం సుఖదు బంధం లేదు మనము దుఃఖంతో నేను బాధపడుతున్నాను అని బంధాన్ని కల్పించుకుని సుఖం కోసం అరులు చాచుతూ మనం లేనిపోని బంధాన్ని మనం కల్పించుకున్నాం తప్ప వాస్తవంలో ఆత్మస్వరూపానికి ఎట్టి బంధము లేదు తర్వాత ఇంకొకటి ఫైనల్గా శ్లోకాన్ని కంక్లూడ్ చేసే ముందు నేను మాట చెప్తాను మీ జీవితంలో మీరు అనేక సుఖాలు అనుభవించారు ఆ సుఖాలు మిమ్మల్ని పట్టుకుని మీతో ఉండిపోయాయా అవతలిపోయాయా అవతలిపోయాయి మీరు అనేక దుఃఖాలను అనుభవించారు ఆ దుఃఖాలు మిమ్మల్ని అలాగే పట్టేసుకుని నిండిపోయాయా వదలిపోయాయా అంటే అర్థం ఏంటండి సుఖం నుంచి దుఃఖం నుంచి మీరు బయటకు వస్తున్నారు కుమ్మరిపురుగు మట్టి బురదలోకి బయటకు దాని దేహానికి బురద అంటుకోలేదు మీరు సుఖం నుంచి బయటకు సుఖం మిమ్మల్ని అంటుకోలేదు దుఃఖం నుంచి బయటకు వచ్చారు మిమ్మల్ని అంటుకోలేదు అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైనది మీ జీవితంలో మీ జీవితమే మీకు నిరూపణ ప్రూఫ్ ఏమిటంటే ఈ సుఖదుములు మీ స్వరూపాన్ని బంధించలేవు అది మీరు తెలిసేసుకుంటే ఈ క్షణమే మీరు సుఖం మీకు సుఖదుములు అనే ద్వంద్వము యొక్క బంధము పోయింది అవతలకి కారణం ఎస్య కార్యం కారణం తస్య జాయతే జాయమానం కథమజం చిన్న నిత్యం కథంచతత్ ఇంతవరకు ఒక చర్చ మనం చూసాం ఆత్మస్వరూపము ప్రకృతి మారదు అదంతా చూసాం ఇప్పుడు కారణ కార్యభావాన్ని మనం ప్రస్తావం మొదలుపెట్టాం మీరు మళ్ళీ ఓపిక పట్టాల్సి ఉంటుంది కొంచెం ఓపిక పడితే ఆ తత్వం జాగ్రత్తగా అవగాహనకు వస్తుంది కారణము కార్యము కారణము అంటే కాజ్ కార్యము అంటే ఎఫెక్ట్ ఉదాహరణకి మట్టి కుండ మట్టి లేకపోతే బంగారము నెక్లెస్ మట్టి ఏమో కాజ్ కుండ కా ఎఫెక్ట్ కార్యము కారణము ఈ భాష మీరు పట్టుకోండి ఈ పదాలు మీరు పట్టించుకోండి ఇవేళ పట్టించుకోండి రేపటి క్లాస్ నుంచి ఇంకా అవే పదాలు నడుస్తుంటాయి కొత్త వాళ్ళు ఉన్నారు అందుకోసం అలా చెప్తున్నారు సో కారణము కార్యము మట్టి కుండ ఇప్పుడు ముందు పూర్వము ఏది ఉంటుంది కారణం ఉంటుంది అపరము అంటే తర్వాత ఏది ఉంటుంది కార్యముంటుంది కాబట్టి పూర్వవృత్తి కారణం అలా డెఫినేషన్ కూడాను నియత పూర్వవృత్తి కారణం తప్పనిసరిగా ముందుంది ఇదేది కారణం తరువాత వచ్చేదేది కార్యం ఇప్పుడు మీరు కారణము కార్యము అనగానే కాల ప్రవాహం దాంట్లో ఫిక్స్ అయి మీరు గమనించారో లేదో అందుకోసం చెప్పారు కారణ కార్యభావంలో కాలము ఫిక్స్ అయి అవునండి కాలం ఎప్పుడైతే దాంట్లో ప్రవేశం ప్రవేశించి ఉంది లేకపోతే కాలం లేకపోతే కారణకార్యభావం ఉండదు కాలం ఎప్పుడైతే ప్రవేశించిందో దేశము కూడా ప్రవేశించి ఉంటుంది చూడండి తర్వాత అదొకటి తర్వాత ఇంకొకటి ద్వైతం వచ్చేసింది ద్వైతం వచ్చిందా లేదా మట్టి కొండ రెండు వచ్చాయి కదా పైగా ద్వైత ఏమంటాడో తెలుసినా అరే మట్టి కుండ ఒకటే అంటున్నాడ్రా వీడు వీడికి ఆ పాత్రలో ఇవ్వకండి కాఫీ మట్టిలో పోసివ్వండి కాఫీ ఎలా తాగుతాడో చూద్దాం అంటాడు ద్వైతి పాత్రలో పోషిస్తారు కదా కాఫీ మట్టి కుండా ఒకటే కదా కాబట్టి మట్టి ముద్ద తీసుకొచ్చి దాంట్లో కాఫీ పోసి ఇవ్వండి వీడికి మాకందరికీ పాత్రల్లో కాఫీ ఇవ్వండి అని ద్వైతి వాడి ఆర్గ్యుమెంట్ అది వాడి ఆర్గ్యుమెంట్ ఏమిటంటే కాఫీ తాగడానికి మట్టి ముద్ద పనికి రాదు కుండ పనికి కాబట్టి కుండ ఒక ఉపకారం ఏది కలదో అది మట్టి ముద్ద వల్ల లేదు కాబట్టి కుండ వేరు మట్టి ముద్ద వేరు ఎంత బాగుందో చూడండి ఆర్గ్యుమెంట్ ఇది ఈ ఆర్గ్యుమెంట్ ఎవరికి ఉపయోగపడుతుంది తెలిసినా బజార్లో వెళ్తూ ఉంటారు వాళ్ళందరికీ చక్కగా ఉపయోగపడుతుంది ఆర్గ్యుమెంట్ వాళ్ళు అవునండి ఎంత బాగా చెప్పాడు అంటారు కూడా ఏమండి మట్టి ముద్ద సత్యము కుండ మిథ్య అని అలాంటి వాడు ఎవడైనా చెప్పాడు అనుకోండి ఈ స్వామి ఇలాగే చెప్తాడు రా అది అలా కూడా ముద్ర వేసుకుంటారు ఇది కారణ కార్యభావం గురించి విచారం సో దీని మీద అవతారికి చూద్దాం కథం సజ్జాతివాది సాంఖ్యై అనుపన్నముచ్యతేహ వైశేషిక ఇప్పుడు ఇక్కడ రెండు పక్షాలు సత్కార్యవాదము అసత్కార్యవాదము మళ్ళీ మొదటికి వచ్చింది ఈ కథ ఇలాగే ఉంటుంది కొద్ది రోజులు మీరు ఓపిక పెట్టాలి లేకపోతే మీరు ఎవరికైనా అడిగి తెలుసుకోవచ్చు ఏమంటే ఈ ఈ సత్కార్యవాదం అసత్కార్యవాదం ఇంకా నడుస్తున్నా అయిపోయిందా తెలుసుకున్నా ఆ తర్వాత మీరు వచ్చినా కూడా నాకైనా అభ్యంతరం వాటే వాడు సో వైశేషికులు సాంఖ్యులే సాంఖ్యులేమంటారు ఉన్నదే పుట్టింది సత్కార్యవాదం వైశేషికులు ఏమంటారు ఉన్నది పుట్టడం ఏమిటి రా బాబు లేనిది కదా పుడుతుంది పుడుతుందంటే లేనిది పుట్టాలి కాదే ఉన్నది పుట్టడం ఏమిటి అది వాడు ఆర్గ్యుమెంట్ అది వినడానికి బాగానే ఉంటుంది వినడానికి బాగానే ఉంటుంది ఆ వైశేషకుడు అలా అర్గ్యు చేస్తాడు ఇప్పుడు ఈ శ్లోకంలో వైశేషకుడు అంటున్నాడు ఏమంటున్నాడంటే ఏమిటండి ఈ సాంఖ్యులు అనుపపన్నం ఉతే చాలా రీజన్ లేకుండా లాజిక్ లేకుండా మాట్లాడతాడు ఈ సాంఖ్యులు ఏమిటి ఏమిటరా వాడు ఏం లాజిక్ లేకుండా మాట్లాడేటంటే సజ్జాతి వాదిభి సాంఖ్యై సత్తు పుట్టిందంటాడు జాతి అంటే పుట్టడం సత్ అంటే ఉన్నది ఉన్నది పుట్టిందని వాదిస్తున్నాడండి ఈ సాఖ్యుడు వాడు ఎంత అసందర్భంగా మాట్లాడుతున్నారు కృషారా మీరు అంటున్నాడు ఎవరు వైశేషకుడు అసత్కార్యవే అంటున్నాడు కారణం ఎస్యవై కార్యం కారణం తస్య జాయత ఈ శ్లోకాలు కష్టం ఉండవే అవి చూడ్డానికి వెళ్ళాలనిపిస్తాయి కానీ అక్కడ దాంతో కార్యం కారణం అంతే ఉంటుంది దాన్ని జాగ్రత్తగా అన్వయించి వ్యాఖ్యానం చేయాల్సి ఉంటుంది లక్కీగా భాష్యకారులు మనకు సహాయం చేస్తారు జాయమానం కథమజం భిన్నం నిత్యం కథంచతట్ ఓకే భాషించుకుంటాం కారణం మృద్వత్ ఉపాదాన లక్షణం ఇప్పుడు కారణం అంటే ఉపాదాన కారణమే కారణం ఇక్కడ ఎప్పుడు కూడా ఉపాదాన కారణాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు చపాతి ఉంది ఖాద్యము దానికి ఉపాదానం ఏమిటి పిండి కొండకి ఉపాదానం ఏమిటి మట్టి నెక్లెస్కి ఉపాదానం ఏమిటి బంగారం జగత్తుకి ఉపాదానము ప్రధానము సాంఖ్యపక్షం ప్రధానము ఓకే దాన్ని వేదాంతులు ప్రధానం అనరు మాయాశక్తి ప్రకృతి అంటారు సో కానీ సాంఖ్యపక్షాన్ని ఇక్కడ తీసుకుని ఖండించబోతున్నాడు వైశేషికుడు కనుక జగత్తుకి ఉపాదానము ప్రధానము ఓకే ఇది దాని పరిస్థితి కార్యానికి ఉపాదాన కారణము కారణము అని మనం మాట్లాడుతున్నాం ఓకే ఇప్పుడు మృద్వత్ ఉపాదాన లక్షణము కార్య కారణం ఇక్కడ కారణం ఈ శ్లోకంలో కారణం అనే పదానికి అర్థం ఏంటో తెలిసినండి ఉపాదాన కారణము అంటే మెటీరియల్ కాస్ అంటే ఎలాగనమాట కొండకి మట్టి ఎల్లాగో అల్లాగా ఆ మట్టి అనేది పెట్టుకోండి మట్టి వంటి కారణము మట్టి వంటి కారణము అంటే ఏ కారణమవుతుంది ఉపాదాన కారణం అవుతుంది దేనికి కొండకి ఓకే రద్వద్ లక్షణం కారణం ఓకే యశవాది నోవై కార్యం ఆ కారణమే వీడి వీడికి ఈ సాంక్ష్యుడికి కారణమే కార్యము కారణమే కార్యం అంటే వీళ్ళ ఈ వాదులలో సూక్ష్మమైన భేదాలు ఉన్నాయి ఆ భేదాలు నేను మీకు గుర్తు చేస్తాను మీరు కొంచెం ఓపిక్గా ఓపెన్ మైండ్ తోటి విని తెలుసుకుంటూ ఉండాలి ఇది పురాణ కాలక్షేత్రంలో ఉండదు సుమండి ఓకే సో కారణమేవా కార్యాకారేణ పరిణమతే ఎస్య వాదినర్థ వీళ్ళు ఏమంటారంటే ఇక్కడ ఉన్న ఈ సూక్ష్మమైన పక్షాలు ఏమిటంటే మట్టి నుండి కుండ పుట్టింది ఓకే మట్టి నుండి కుండ పుట్టింది అంటే ఆ మట్టే కుండలాగా పరిణామాన్ని చెందింది అని సాంఖ్యులు సాంఖ్యులు అంటారు మట్టే కుండాకారంలోకి పరిణామాన్ని చెందింది అంటే ఏమిటి కారణమే కార్యము అయ్యింది అని కారణమే కార్యము అయ్యింది ఇది సాంఖ్యవాదం వీళ్ళు వైశేషుకులు ఏమంటారు కొండలేదు మట్టుంది తప్ప కుండలేదు ఏమండి ఈ మట్టి ఇప్పుడు ఘటం వచ్చింది కుండ పుట్టింది కుండ పుట్టిన తర్వాత కుండే ఉంది ఇంకా మట్టి లేదు ఇప్పుడు వాళ్ళ దృష్టాంతం ఏంటంటే నేను కుమ్మరి మా ఊరికి కుమ్మరి వాళ్ళ ఇళ్ళకి మా ఇంటికి దగ్గరలో ఉన్నాయి నేను నడిచి వెళ్తున్నాను వెళ్తూ ఉంటే ఆ పాఠశాలకి కుమ్మరివాడి గుమ్మం ముందు ఇంత మట్టి ముద్ద పోసి ఉంది పెద్ద ఇలాగ ఏమండి నేను క్లాసుకి వెళ్ళిపోయాను వస్తుంటే ఆ మట్టి ముద్ద లేదు అంతా కూడా ఖర్చు వాకిలంతా కుండలు బాణలు అన్నీ ఉన్నాయి అంటే ఏమిటనమాట మట్టి మట్టి ఖర్చు కుండ పుట్టింది ఏమండి అంటే కారణం వేరు కార్యం వేరు కారణం ఖర్చైపోయి కార్యం పుట్టింది ఇది వైశేషిక పక్షం ఏమండి సాంఖ్యపక్షం ఏంటంటే కారణం ఎక్కడికి పోలేదు అది అలాగే ఉంది కానీ దాంట్లో పరిణామము అంటే ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది వచ్చి కారణమే కార్యము అయ్యింది అని అది సాంఖ్యపక్షం ఈ రెండు పక్షాలను కూడా ఫైనల్ కాదు ఏది పుట్టలేదు అన్నది అజాతవాదం తర్వాత వస్తుంది బట్ అజాతవాదాన్ని ఒక్కటిసారి పక్కన పెట్టి ఆ రెండింటిలో ఏది బెటర్ అంటే సాంఖ్యవాదమే బెటర్ లేనికొండ పుట్టిందనేటువంటి వైశేష పక్షం తక్కువ సాంఖ్యపక్షమే కరెక్ట్ వితిన్ ది టూ సాంఖ్యపక్షాన్ని కూడా నిరాకరిస్తాం మనం అది వేరే సంగతి కానీ వైశేషకుడు ఏమంటున్నాడు వైశేషిక పక్షాన్ని ముందు అర్థం చేసుకోండి వాడు ఏమంటున్నాడంటే సంఖ్య నువ్వేమంటున్నావు కారణమే కార్యంగా పుట్టింది అంటున్నావు కారణమే కార్యాకారాన్ని పొందింది అంటున్నావు ఏమండి కారణమే కార్య అంటే కారణము కారణంగా ఉంటూనే కార్యాకారాన్ని పొందింది అని నువ్వు చెప్పావు అప్పుడు ఇప్పుడు ఈ మట్టి పుడుతోంది జాయమానం మట్టి మట్టిగానే ఉండి పుడుతోందా మట్టి మట్టిగా లేకుండా పుడుతోందా అంటే పుడుతోంది కానీ మట్టి అది మట్టి కాకుండా అయిపోయిందా లేదు మట్టిలాగే ఉంది మట్టి వేరు కుండ వేరు ఇంకా వేరే ఉందిరా కథం భిన్నం తేడా ఏముంది కారణానికి కార్యానికి భేదమే లేకుండా అయిపోయిందే మట్టే కుండగా అయింది అంటే మట్టే కుండగా పులుతోంది కుండగా పుట్టింది పుట్టిన తర్వాత కూడా మట్టే అంటే ఇంకా కారణమే కార్యమై కూర్చుంది అప్పుడు కారణమే కార్యమైపోతే కారణానికి కార్యానికి భేదమే లేదు భేదమే లేకుంటే నువ్వు కారణకార్య భావం అనేది లేకుండా అయిపోతుంది ఇదంలో రిలేషన్ కాజ్ ఎఫెక్ట్ రిలేషన్ లేకుండా పోతుంది కాబట్టి తని సాంఖ్యులు ఏమంటారు కారణం వేరు కార్యం వేరు అంటారు మరి కారణకార్యాలకి భేదం ఎక్కడి నుంచి వచ్చింది నీకు మట్టేకుండగా పరిణమించినప్పుడు మట్టి మట్టిలాగే ఉందనమాట కారణకార్యాలకి భేదం ఎక్కడి నుంచి వచ్చింది కథం భిన్నం అని ఒక ప్రశ్న రెండవ ప్రశ్న మట్టి పూడుతోందా లేదా అంటే మట్టి పుట్టుటలేదు కుండ పుడుతోంది కానీ మట్టి పుట్టుటలేదు కానీ మరి నువ్వేమంటున్నావు మట్టియే కుండాకారంగా పుడుతోంది అంటున్నావు కదా ఓవైపున మట్టియే కుండాకారంగా జాయమానం అంటూ మళ్ళీ మరీ ఇంకోవైపున మట్టి మట్టిలాగే పుట్టకుండా అలాగే ఉంది అని నువ్వు ఎలా చెప్తావు కారణం కార్యం అని రెండు కానీ అదే ఇది అవుతోందన్నావు భేదం లేకుండా చేశాం భేదం ఉండాలి కదా మరి కారణం కాదు వాళ్ళకి భేదం ఉండాలి వాళ్ళు భేదవాదులు కదండి తర్వాత మట్టి మట్టిలాగే ఉంది అది మట్టి పుడుతోంది అంటున్నావు కానీ మట్టి మట్టిలాగే ఉంది అంటున్నావు మట్టి మట్టిలాగే ఉంటే అది అజము కానీ మళ్ళీ మట్టి కుండలా పుడుతోంది అంటున్నావు మరి పుడుతున్నది అజం ఎలా అవుతుంది యాజమానం కథమజం తర్వాత మట్టి నిత్యమా అనిత్యమా అంటే సాంఖ్యులు ఏమంటారో తెలిసినా మట్టి నిత్యము అంటారు కుండ పుట్టడానికి ముందేముందండి మట్టి కుండ పుట్టిన తర్వాత ఏముందండి మట్టి కుండగా ఉన్నప్పుడేముందండి మట్టి కుండ పగిలిపోయిన తర్వాత ఏముందండి మట్టి అంటే మట్టి నిత్యము ఏమండి మట్టి నిత్యము ఉంటాడు మరి సాంఖ్యులు అంటే వీళ్ళు ఏమంటారు మట్టి పుడుతోందా పుడుతోంది ఎలా పుడుతోంది కుండలా పుడుతోంది మరి పుడుతో ఉన్నప్పుడు అది నిత్యం ఎలా అయిందిరా అని అడుగుతున్నాడు ఈ వైశేషకుని యొక్క అభ్యంతరాలు కాబట్టి మూడు అభ్యంతరాలు పెట్టాడు అజమెలా అయింది జాయమానమైనప్పుడు అజం ఎలా అయింది తర్వాత కారణమే కార్యమైనప్పుడు భిన్నం ఎలా అయింది తర్వాత కారణం కారణము కార్యము ముందున్నది కారణం తర్వాత ఉండేది కార్యం అవునండి నువ్వేమంటున్నావు కారణం అలాగే కొనసాగిపోతుంది నిత్యం అంటున్నావు నిత్యమైతే కారణం ఎలా అయింది అని ఈ విధంగా సాంఖ్యవాదాన్ని వైశేషికులు ఖండిస్తున్నాయి భాష్యకారులు వివరిస్తారు ఎ వాదిన వై కార్యం అంటే ఏ వాదికైతే కారణమే కావ్యము అగుతున్నదో అంటే అర్థం ఏంటి కారణమేవ కార్యాకారేణ పరిణమతే ఎస్య వాదిన ఏ వాదికైతే అంటే సాంక్షునత కారణమే కార్యరూపంగా పరిణామాన్ని చెందుతుందో అని వాడు అలా వాదిస్తున్నాడు వాడు అలా ఎవడైతే వాదిస్తాడో తస్యా అజమే వసత్ ప్రధానాది కారణం జాయతే ఇత్య అంటే మీకు ఆ ప్రక్రియ కొంత తెలుసు ఉండాలి ప్రధానం అనేది ఉంటుంది ప్రధానం నుంచి మహత్తత్వం పుడుతుంది మహత్తత్వం నుంచి అహంకారం అహంకారం నుంచి సూక్ష్మభూతాలు ఐదు సూక్ష్మభూతాలు ఐదు సూక్ష్మభూతాల నుంచి ఐదు స్థూల భూతాలు దాని నుంచి సకల జగత్తు పుడుతుంది ఇది వాళ్ళ ప్రక్రియ ఆ ప్రక్రియలో వాళ్ళు ఏమంటారంటే ఫస్ట్ స్టెప్ ఏమిటంటే ప్రధానము నుండి మహత్తత్వం పుడుతుంది ప్రధానము ప్రధానముగా ఉంటూనే మహత్తత్వంగా పరిణమిస్తుంది అని చెప్తారు ప్రధానం ప్రధానంగానే ఉండి మహత్తత్వంగా పరిణమిస్తే ప్రధానము కారణం ఎలా అయింది కారణం కాద్యం అయిపోతే కారణం అవుతుంది తప్ప దాని ముందు కారణత్వమే విఘాతం అవుతుంది నెంబర్ వన్ అది ప్రధానంగానే ఉంది అంటే ఇంకా మళ్ళీ పుట్టింది మహత్తత్వంగా పుట్టడం ఎలా అది అజంగా ఉన్నప్పుడు పుట్టడం ఎలా తర్వాత అది నిత్యం అని పుట్టేస్తే మహత్తత్వంగా పుట్టేస్తే అది లేకుండా పోవాలి కానీ అది నిత్యం ఎలా ఈ విధంగా ఆ ప్రధానం నుంచి మహత్తత్వం పుట్టింది అనే సాంఖ్యవాదాన్ని వైశేషికులు ఖండిస్తున్నారు వైశేషుకులు ఏమంటారంటే జగత్తు పరమాణువుల నుంచి పుట్టింది అంటారు వీళ్ళ వీళ్ళు ఆరంభవాదం లేని జగత్తు పుట్టింది పరమాణువుల నుంచి పుట్టింది అని వీళ్ళు అది ఆరంభవాదం వైశేషుకులు వైశేషికులవి సాంఖ్యులది పరిణామవాదము మట్టి కుండలాగా పరిణమించినట్టుగా ప్రధానము జగద్రూపంగా పరిణమించింది ఈ వాదాల వివరాల్ని రేపు మనం స్వచ్ఛర్త ఓం పూర్ణమిద పూర్ణమిదం పూర్ణా పూర్ణమిద్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమైవశిష్యే శా తు్యాం తు్యామి